ఆత్మ జ్ఞానం స్వరూప జ్ఞానం యథార్థ జ్ఞానం కలిగింది చూశాడు ఓ ఇది ఇంతే కదా అనుకున్నాడు ఇది లేనిది కదా అనుకున్నాడు మొదటి నిర్ణయం ఏమనుకున్నాడు గుణాతీత స్థితిలో ఇది ఇంతే కదా రెండో నిర్ణయం ఏమనుకున్నాడు ఇది లేనిది కదా మూడో నిర్ణయం ఏమనుకున్నాడు తాను లేనివాడు కదా ఇది ఇంతే కదా ఇది లేనిది కదా తాను లేనివాడు కదా ఇంక ఇప్పుడు భయం ఉందా ఇక భయం లేదు ఇదింతే కదా అన్న యథార్థ వస్తు జ్ఞానం కలిగినప్పుడు భయం పోయింది లేనిది కదా బ్రహ్మ సత్యం జగన్ విద్యే కదా అయిపోయింది ఇది ఇంతే కదా అన్నప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది ఇది లేనిది కదా అన్నప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగింది తాను లేనివాడు కదా అన్నప్పుడు పరా నిర్ణయం అయిపోయింది ఇంకెప్పుడు దేనికోసం భయపెడతాడు కనుక మృత్యు వాటిల్లో తన తనే పద్నాలుగు లోకాలు తిరిగాడండి మృత్యువుని చప్పించుకోవడానికి సాధ్యమయ్యే ఇది ఆసు పద్ధతి అనమాట అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి చదవ తగిలిన దెబ్బ తను చూసిన పాముకు ప్రమాణం అంటాడు కానీ తన భ్రాంతిని ఒప్పుకోడు అది సంగతి దెబ్బ తగిలింది దుఃఖం వచ్చింది కుట్లు పడ్డాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఏమైందయ్యా బాబు అదండి పాము ఎంట పడిందండి పరిగెట్టానండి గాయ తగిలిందండి పాడ్డానండి దెబ్బ తగిలిందండి గాయమైంది అందుకని మీకు చూపెట్టుకోవడానికి వచ్చానండి ఈ మొత్తం ఇలాగే చెప్తాడా చెప్పడు తనకు దెబ్బ తగలడానికి పాము కారణం అంతే అక్కడ ఫిక్స్ అయిపోయాడు అంతే అంతే చిన్నపిల్లలు చూడండి పరిగెడుతూ ఉంటాడు వాడికి నడకొచ్చిన కాలంలో కొత్తగా నడకొచ్చిన కాలంలో తప్పటడుగులు వేస్తూ టకటక టకటక పరిగెడతాడు పరిగెట్టొద్దురా అంటే వినడువాడు వాడు ఇంకా నడకే సరిగా రాలేదు పరిగెట్టొద్దురా నడవరా అంటే వాడు పరిగెడతాడు చూడండి ఆ ఉత్సాహం అనమాట ఆ వికాసంలో ఉన్న ఉత్సాహం వలన పరిగెడతాడు నిజానికి పరిగెడితే వాడు బ్యాలెన్స్ చేసుకోలేడు ఆ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడానికి కారణం చూపు పది అడుగుల ఉంటుంది ఆ పది అడుగుల అవతల కాబట్టి పరుగెడతాడు అనమాట ఇది వెరీ ఇంపార్టెంట్ ఆ పది అడుగుల అవతల చూపు ఉండటం అనే లక్షణం వస్తేనే వాడికి పరుగు వస్తుంది లేకపోతే రాజు పది అడుగుల చూ చూపిస్తున్నది ఇప్పుడు లోపల మనోబుద్ధులు పరిగెడుతున్నది ఎవరు శరీరం ఆ తప్పటడుగులతోనే పరిగెడతాడు ఢామను పడతాడు చెప్ప పరిగెట్టద్దని చెప్పానా ఎందుకు పడిపోయా